అసలేం జరిగిందంటే పదిహేడవ అధ్యాయం సీఎంలు ఆగ్రహ కెరటాలు రెండు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రసాద్ గారు మీరిలా వెన్నుపోటు బుడుస్తారని ఎన్నడూ ఊహించలేదు అని ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు నిష్ఠూరంగా ఆవేశంగా కోపంగా నన్ను నిలదీసినప్పుడు నిశ్చేష్ఠున్నైపోయాను సంగతి ఏమిటో తెలియదు సందర్భం లేదు ఉపోద్ఘాతం గాని కారణం గాని చెప్పకుండా అంతంత మాటలు అంటే ఒకవైపు విపరీతమైన ఆవేశం నాకు వచ్చింది కానీ ఆయన ముఖ్యమంత్రి ఏమీ చేయలేని నిస్సహాయత ఎక్కడ లేని నిస్పృహ నన్ను కన్ను వేశాయి సార్ విషయం చెప్పకుండా నేనేం చేశానో నాకు చెప్పకుండా అలా అనటం భావ్యమా అని నెమ్మదిగా అనగలిగాను చెప్తానండి ప్రసాద్ గారు చెప్తాను మీపై అంత నమ్మకం పెట్టుకున్నందుకు మీరు చేసిన దానికి చాలానే అనాలి తప్పకుండా చెప్తాను సంగతి విన్నప్పటి నుంచి నాకు మనుషుల మీద నమ్మకం పోతుంది అన్నారు ముఖ్యమంత్రి ప్రసాద్ గారు అని సంబోధించడంలోనే తెలిసిపోయింది ఆయన చాలా కోపంగా ఉన్నారు మామూలుగా నన్ను చూడంగానే హలో బ్రదర్ అని ఆప్యాయంగా సంబోధించే ముఖ్యమంత్రి ఏమండి అంటే అధికారికంగా ముఖ్యమంత్రి ఒక అధికారితో మాట్లాడుతున్నట్టు ప్రసాద్ గారు అని చాలా ఫార్మల్ గా కొంచెం వ్యంగ్యంగా పిలిస్తే ఆయన చాలా కోపంగా ఉన్నట్టు అర్థమైపోతుంది సాధారణంగా ఆయనకు బాగా కావలసిన వాళ్ళను ఆయన సన్నిహితులను నమ్మిన వారిని లేదా ఆంతరంగిక విషయం మాట్లాడుతూ అవతల వాడితో ఆయన మనస్సు నుండి మాట్లాడుతున్నానన్న సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు బ్రదర్ అని సంబోధించేవారు కానీ ఇప్పుడు పిలుపులో తేడా కంట ధ్వనిలో తేడా ఆగ్రహం ఆవేశం ఆ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి గదిలో చాలా పెద్ద సమావేశం జరుగుతుంది సమాచార శాఖ కార్యదర్శిగా కమిషనర్ గా ఏ సమావేశంలోనైనా ఆహ్వానించడనైనా కాకపోయినా నేను పాల్గొనే అధికారాలిస్తు ఇస్తూ అంతకు కొన్ని నెలల క్రితమే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వ యంత్రాంగంలో నాకు విశిష్ట స్థానాన్ని కల్పించారు వేరే ఇతర పనులలో ఉండి ఈ సమావేశానికి నేను కొంచెం లేటుగా వెళ్లడంతో నెమ్మదిగా తలుపు తీసి ముఖ్యమంత్రి గదిలోకి వెళ్లి ఆయన వెనక కుర్చీలో కూర్చున్నాను ముఖ్యమంత్రి నా రాక గమనించారు గాని మామూలుగా నన్ను చూసినప్పుడు వచ్చే దరహాసం ఆయన ముఖంలో కనపడలేదు ని దాదా పరిహే ఇరవై మంది మంత్రులు అధికారులు పాల్గొన్న సమావేశంలో ముఖ్యమంత్రి ముఖక ఈ తేడాన్ని నేనే కాదు ఇతరులు కూడా కనిపెట్టడం గమనించాను నాకు కానీ నా శాఖకు గానీ సంబంధం లేనిది చర్చనీయాంశం ఆయన లేని సందర్భం తీసుకొచ్చి సమాచార శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు నాకు చాలా ఆశ్చర్యం చేసింది మా శాఖ గురించి ఆయన అట్లా అదే మొదటిసారి అవకాశం వచ్చినప్పుడల్లా మా శాఖను ఆకాశానికి ఎత్తే ముఖ్యమంత్రి అనవసరంగా పనిగట్టుకున్న మా శాఖను ఎందుకు విమర్శించారో సమాచార శాఖ మంత్రి చేగుంటి హరిరామగయ్య గారు కూడా ఆ సమావేశంలో ఉన్నారు ఆయన నా వైపు ఇదేమిటి చూశారు అందులో నువ్వు మీటింగ్కు రావడంతోనే ముఖ్యమంత్రి ఇలా ఎందుకు అన్నారు ఓ ప్రశ్న నాకు కనిపించింది నన్ను చూశాకే ఆపుకోలేక ముఖ్యమంత్రి ఎలా అన్నారని నాకు అనిపించింది నాకేమిటి అక్కడున్న అందరికీ అలానే అనిపించి తర్వాత కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి ఆ సమావేశాన్ని హడావుడిగా ముగించేశారు కలతబడిన మనసుతో నేను తొందరగా బయటకు వెళ్ళిపోతుంటే ముఖ్యమంత్రి ప్రసాద్ గారు మీరు కొంచెం ఉండండి అని ఆదేశించారు ముఖ్యమంత్రి మా మంత్రి హరిరామ జోగయ్య గారిని కూడా ఉండమన్నారు ఏదో విషయం చాలా తీవ్రంగా మాతో చర్చించాలని ముఖ్యమంత్రి తొందరపడుతున్నట్టు చెప్పకుండానే తెలుస్తోంది అందరూ వెళ్ళిపోయారు ముఖ్యమంత్రి ఆయనకు ముఖ్య కార్యదర్శి శ్రీ శ్రావణకుమార్ తాప్ప ఆయన ఏదో రెండు మూడు ముఖ్యమైన ఫైళ్లు ముఖ్యమంత్రితో సంతకం చేయించాలని ఉన్నారు కాకపోయినా ఆయన సీఎంకి ముఖ్య కార్యదర్శి కనుక ఆయనకు తెలియకుండా ముఖ్యమైన నిర్ణయాలు జరగవు ముఖ్యమంత్రికి చాలా అంతరంగికుడు ఆయనకు ముఖ్య కార్యదర్శి అంత సీనియర్ అధికారి అయిన శ్రావణ్ కుమార్ ఏదో ఫైల్ తీసి ఇది అర్జెంట్ సార్ అని ఇంకా ఏదో చెప్పబోయే లోపల ముఖ్యమంత్రి శ్రావణ్ కుమార్ గారు కొంచెం తర్వాత చూడకూడదా అన్నారు శ్రావణ్ కుమార్ గారు మొహం చిన్న చేసుకుని సరే సరే సార్ అనేసారు ఇంకా ఏదో చెప్పాలని ఆయన అనుకుంటున్నట్టు ముఖ్యమంత్రి గ్రహించారు ఇంకేమైనా ఉంటే మళ్ళీ మాట్లాడదాం తర్వాత అని ఆయన కొంచెం అసహనంగా చూశారు తనని వెళ్ళవచ్చునని ముఖ్యమంత్రి చేసిన సూచనగా గ్రహించిన శ్రావణ్ కుమార్ గారి మొహంలో రంగులు మారాయి ఫైల్ తీసుకుని బయటకు వెళ్లిపోయారు నిజానికి నాతోనూ మంత్రి హరిరామజోగయ్య గారితోనూ ముఖ్యమంత్రి మాట్లాడడానికి శ్రావణ్ కుమార్ గారు బయటకు వెళ్ళడం దేనికి నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది అసహనంతో ఉన్న ముఖ్యమంత్రి అలా శ్రావణ్ కుమార్ గారు బయటకు వెళ్లి తలుపు వేశారో లేదో ప్రసాద్ గారు మీరు ఇంత మిత్ర ద్రోహం చేస్తారనుకోలేదు నమ్మిన నన్ను విన్నుపోటు పుడుస్తారా అని ఉరుము ఉరినట్లు అనడంతో నాకు మతిపోయి అసలు సంగతి ఏమిటో తెలియదు నేను నీ గదిలోకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఆయన ధోరణి మనిషిలో అలజడి కనిపిస్తోంది కోపంతో ఉన్నట్లు తెలుస్తూనే ఉంది అందరినీ పంపించేసింది నాతో ఈ మాటలు అనడానికేనా నేను కొంచెం తేరుకుని అదేంటండి అలాంటారు అంటారు నేనేం చేశాను సంగతి చెప్తే నేనేమైనా చెప్పగలను విషయం తెలియకుండా అంత అభాండ నమ్మే వేయటం ధర్మం సార్ అవునండి కమిషనర్ గారు మీరు మా ప్రత్యర్థులతో చేతులు కలిపి మంతనాలు ఆడటం ధర్మం నేను ఏమైనా అంటే అది అధర్మం మిమ్మల్ని ఇంతగా దగ్గరగా నమ్మినందుకు మంచి శాస్త్ర చేశారు ఆయన మాటల్లో ఉద్రేకం తగ్గలేదు ప్రత్యర్థులు ఏంటి మంత్రాలు ఏంటి నాకు అసలు అంత పట్టలేదు అదే అడిగేశాను అసలు విషయం చెప్పండి సార్ నేనేమైనా నా సందేశం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మర్రి చెన్నారెడ్డి గారి ఆగ్రహ వేషాలు గురించి చూసిన వాడిని కనుక ఎన్టీ రామారావు గారి ముందు భయం కలగలేదు కానీ ఆదు అలజడి నన్ను వెంటాడాయి ఎవరో ఏవో చాడీలు మోసి ఉంటారు ఏం జరిగింది ఆ కొద్ది గత ఆరు మాసాల్లో జరిగిన విషయాలన్నీ నెమరు అయినా అందలేదు ముఖ్యం మీరు కిందటి నెల ఆరవ తారీఖున కాంగ్రెస్ నాయకుడు రోజే గారితో మాట్లాడారా నేను ఆలోచనలో పడ్డాను గుర్తు చేసుకున్నాను అవును రోసయ్య గారు నాకు టెలిఫోన్ చేసి మాట్లాడిన మాట వాస్తవమే అయితే ఏంటి నేను చెప్పబోయేటంతలో మళ్ళీ ముఖ్యమంత్రి అందుకున్నారు మీరు ఆ విషయం నాతో చెప్పకుండా దాచారు ఇలా ఇంకా ఏం చేస్తున్నారో నాకు తెలియదు ఏం మాట్లాడారో ఎందుకు మాట్లాడారో నాకు తెలియాలి కదా చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా క్రమంగా ముఖ్యమంత్రి మనసును ఆక్రమించుకుని వికటాభ్యాసం చేస్తున్న అనుమానం అనే భూతం బయటపడింది ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు కొనిదేటి రోసయ్య నేను టెలిఫోన్లో మాట్లాడాను అది ఎప్పుడు దాదాపు నెల రోజుల క్రితం అది ముఖ్యమంత్రిని ఇప్పుడు తెలిసింది టెలిఫోన్ లో ఆయన అడిగింది ఐఏఎస్ అధికారుల సంఘం ప్రకటనని పత్రికలకు మీరే ఇచ్చారా దానికి నేపథ్యం ఏంటంటే ఐఏఎస్ అధికారులంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారు అని అర్థం వచ్చేలా కాంగ్రెస్ వారు విమర్శలు గుర్తించారు అంతకుముందు దాన్ని తిప్పు కొట్టాలని ఐఏఎస్ అధికారుల భావించింది మా విధేయత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే కానీ కొన్ని పార్టీలకే కొంతమంది నాయకులకే కాదు ఇది ప్రతి ఐఏఎస్ అధికారి నన్ను ఆచరించి తీరాల్సిన సిద్ధాంతం ఒక్కోసారి ఆయా నాయకుల పనితీరును బట్టి వ్యక్తిగత అభిమానాలు అధికారులు పెంచుకోవచ్చు కానీ విధి నిర్వహణ దగ్గరకు వచ్చేసరికి బాస్ ఇస్ బాస్ అందుకే కాంగ్రెస్ నాయకుల ప్రకటన మా ఐఏఎస్ అధికారుల సంఘానికి మింగుడు ఆ ఆరోపణను ఖండిస్తూ కార్యదర్శి కాశీ గారు ఒక ప్రకటనని పత్రికలకు విడుదల చేశారు అదేదో సమాచార శాఖ ద్వారా నేనే పంపిణీ చేశానని రోసయ్య గారి అనుమానం ఒక రాజకీయ ప్రకటనకి ఖండన కూడా సమాచార శాఖ కమిషనర్ ద్వారానే విడుదలయ్యిందంటే అర్థం ఏమిటి ఐఏఎస్ అధికారులంతా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నట్లే కదా అంటే తమ ఆరోపణలకు మరో సమర్థన దొరికిందన్నమాట ఇది రోసయ్య గారి వ్యాఖ్యాన చతురత నిజంగా ఆ ప్రకటనని నా కార్యాలయమే పత్రికలకు విడుదల చేసుకుంటే ఆ పని సమర్థనీయం కాదనుకో కానీ నా కార్యాలయానికి సంబంధం లేదు ప్రతిపక్షం అన్నాక దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుని అధికార పార్టీ మీద విరుచుకోవటం సహజం ఏమైనా జరిగింది చాలా చిన్న విషయం రోసయ్య గారు అడిగారు మాకు సంబంధం లేదని చెప్పాను అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అప్పుడు స్ఫురించింది పోలీస్ ఇంటెలిజెన్స్ చెప్పారావు కార్యాలయం చేస్తున్న పనుల్లో ఒకటి ముఖ్యమైన వ్యక్తులు టెలిఫోన్స్ను ట్యాప్ చేయడం ఈ టెలిఫోన్లు అధికార పార్టీ కావచ్చు అపోజిషన్ కావచ్చు అధికారులు కావచ్చు ఎవరెవరి మీద అనుమానం ఉంటే వారి ఫోన్లు అంటే ఆ రకంగా రోషయ్య గారి ఫోన్ కానీ నా ఫోన్ కానీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ట్యాప్ చేసి ఉంటారా అర్థమైపోయింది ముఖ్యమంత్రిలో మాత్రం ఆవేశం అనుమానం ఎగిసిపడుతూనే ఉన్నాయి ఆయన ధోరణిలో ఆయన మాట్లాడుతూనే ఉన్నారు నేను మధ్యలో కల్పించుకొని ముఖ్యమైన విషయమైతే మీతో చెప్పేవాడినే కదా సార్ అని ఇంకా ఏదో చెప్పబోయేంతలో మళ్లీ ఆయన కల్పించుకున్నారు నేను అడిగాక కప్పిపుచ్చుకోవడానికి ఏదో సమాధానం చెప్పకండి ప్రతిపక్ష నాయకులతో మీరు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చు ఏం రహస్య సంభాషణలు చేస్తున్నారు ఆయన గొంతులో ఒక నేరస్తుని చీల్చి చెండాడుతున్నంత కసి ముసలుగుడుతో దాంతో నాలో బాధ కోపం ఆవేశం పొంగు కూర్చుంది ముఖ్యమంత్రి నా విశ్వాసాన్ని శంకించడం సహించలేకపోయాను ఏం మాట్లాడుతున్నానో ఆలోచించి మాట్లాడే సహనం లేదు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాల్సింది చెప్పి తీరాలనిపించింది అంతే ఆయన కంటే దగ్గరగా మాట్లాడుతూ చెప్పదలుచుకుని చెప్పాను అయ్యా నా టెలిఫోను రోషయ్య గారి టెలిఫోను పోలీసు వాళ్ళు ట్యాప్ చేసి మీ దృష్టికి తెచ్చి ఉంటారు ఆ అప్పారావో మరో ఆఫీసరో మీకు ఏం చెప్పారు నేను రోసయ్య టెలిఫోన్ చేశానా రోసయ్య నాకు టెలిఫోన్ చేశారా అది చెప్పారా నేను నా మాట మధ్యలోనే ముఖ్యమంత్రి అందుకున్నారు అది నాకు అనవసరం రోసయ్య గారితో మాట్లాడిన మాట మీరు నాతో చెప్పలేదు అది నేను అడ్డం ఆయన మాట మధ్యలోనే అందుకున్నాను అది తెలుసుకోవడం అవసరమే సార్ అసలు విషయం ఏమిటంటే రోసయ్య గారు సమాచార శాఖ వారు ఐఏఎస్ అధికారుల సంఘ కార్యదర్శి కాశీ పాండెన్ గారి పత్రికా ప్రకటనను పత్రికల వారికి అందజేశారని అభియోగం మోపాలనుకున్నారు దాని గురించి నిజం ఏమిటని ఆయన టెలిఫోన్ చేసి అడిగితే మా శాఖకు ఆ పత్రిక ప్రకటనతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడంతో ఆయన చేద్దామనుకున్న అభియోగాన్ని పత్రికల ముందు చేయకుండా విరమించుకున్నారు అదేమంత పెద్ద విషయం ముఖ్యమైనది కానీ కాదని మీరు చెప్పలేదు ముఖ్యమైనదో కాదో మీరే నిర్ణయిస్తారా అంటూ ఎన్టీ రామారావు గారు నన్ను నిలదీశారు అక్కడితో నాలో ఉన్న కాస్త సహనం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది నేను ఉద్వేగంతో మాట్లాడేశాను సార్ అది మేము నిర్ణయించలేకపోతే మేము మా ఉద్యోగం చేయలేము మీరు మీ ఉద్యోగం చేయలేరు నే రోజు వందల మందితో మాట్లాడతాను నా శాఖ పని అటువంటిది నేను ఎవరితో ఏం మాట్లాడించి మీకు చెబుతూ కూర్చుంటే మీరు మీ ముఖ్యమంత్రి పని చేయడానికి టైం ఉంటుందా మాకు బాధ్యత మా మీద నమ్మకం కదా అంటూ ఆయన అనుకున్నాను మా జాగ్రత్తలు మేము ఉండడం కర్లేదా గుడ్డిగా నమ్మేయమంటారా అని సూటిగా ప్రశ్నించాను నాకు విపరీతమైన కోపం కసి కడుపు అంట నా మీద నాకు స్వాధీనం తప్పింది లేచి నిలబడ్డారు ఇంకా గట్టిగా ఉద్రేకంగా రావటం ప్రారంభించారు అయ్యా మీరు నా మీద పెట్టిన నమ్మకానికి చాలా కృతజ్ఞుణ్ణి తెల్లవారస్వామిని లేచి నాలుగు గంటల లోపల తమ కొలువుకు రావాలి నాలుగు ఆఫీసుల పనులు చూసుకోవాలి ప్రభుత్వంలో మీటింగ్లు పత్రికల వాళ్ళతో కళాకారులతో సంస్థలతో మీ రాజకీయ చర్చలతో నిర్ణయాలతో అర్ధరాత్రి వరకు తీరిక లేకుండా పనిచేయాలి సెలవులు లేవు పండగలు లేవు కుటుంబంలో గడిపే సమయం లేదు మీ మీద అభిమానంతో ఇంత చేస్తుంటే మీరు నాకు ఇచ్చిన సర్టిఫికేట్ వెన్నుపోటు దారుడు నా మీద నమ్మకం లేదని నా వెనకాల నేను ఎవరినైనా కలుస్తున్నాను ఎవరితో మాట్లాడుతున్నాను అని ఆరాల్ తీయడానికి పోలీసులు పంపుతున్నారు టెలిఫోన్ ట్యాప్ చేస్తున్నారు అప్పటిదాకా ఏమి మాట్లాడకుండా మా ఇద్దరు సంభాషణ వింటే కూర్చున్న మంత్రి హరిరామ జోగయ్య నా చేయి పట్టుకుని కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు కానీ అహన్ దెబ్బతిని ఆత్మాభిమానం పొడుచుకొస్తుంటే నమ్మక ద్రోహిణన్న అభియోగంతో కడుపు మండిపోతున్నాను నేను ఆయన ఆపిన ఆగే పరిస్థితికి వెళ్ళాను చాలు ఈ కొలువు చాలు నా మీద నమ్మకం పోయాక ఇక్కడ పనిచేయడం నాకు మంచిది కాదు మీకు క్షేమం కాదు నేను సెలవు మీద పోతాను మీకు నమ్మకం ఉన్న వాడిని అని ఓ నమస్కారం పెట్టేసి వెళ్ళబోతుంటే బ్రదర్ బ్రదర్ మెల్లగా మాట్లాడు గొంతు తగ్గించు బయట వారు వింటారు అని ముఖ్యమంత్రి ఒక చేయి పట్టుకుని నన్ను ఆపే ప్రయత్నం చేశారు ఆగ ఆగి చూద్దను కదా ఆగి చూద్దాను కదా టేబుల్ కి అవతల వైపు ముఖ్యమంత్రి యువతల వైపు నేను మంత్రి హరిరామజోగయ్య ముగ్గురం నిలబడే ఉన్నాం నా కుడి ముఖ్యమంత్రి పట్టుకుంటే నా ఎడము చేయి హరిరామజోగయ్య గారి చేతులు ఉంది ఇద్దరు నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నట్లు అనిపించింది స్పృహలోకి వచ్చాను బ్రదర్ కామ్ డౌన్ కామ్డౌన్ అని ముఖ్యమంత్రి ఒక గ్లాసు మంచినీళ్ళు అందించారు అనాలోచితంగా గడగడా తాగేశాను కూర్చో బ్రదర్ నాకు మీ మీద చాలా నమ్మకం చాలా గౌరవం అభిమానం నా మేలు కోరేవారన్న ధైర్యం అది వరకు ఇప్పుడు ఎప్పుడూ ఉన్నాయి ఉంటాయి ఏదో జరుగుతున్నట్లు తెర వెనక ఏదో గూడు పుట్టడానికి జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ విభాగం వారు చిత్రీకరిస్తే నాకు నమ్మకం లేకపోయినా ఇక్కడ తప్పదు ఇవి రాజకీయాలు కదా మాకు కొత్త కదా ఏం చేయాలో తోచలేదు కానీ వారి మాట వినే మిమ్మల్ని వదులుకోవాలి లేదు కానీ అనుమానం ఏం చేయాలా అని ఆలోచించి మిమ్మల్ని డైరెక్ట్గా అడిగేస్తే బెటర్ అనుకుని అడిగాను నాకు నిజంగా మీ మీద నమ్మకం లేకపోతే మీద మాట్లాడకుండా వెంటనే బదిలీ చేసేవాడినే కదా నా కార్యదర్శి శ్రావణ్ కుమార్ని కూడా పంపించేసి మీ ఇద్దరితో నేను మాట్లాడడానికి కారణం మీ మీద నమ్మకమే మనం ఒక దక్కరి కుటుంబ సభ్యులం బ్రదర్ మీరు నా చెవులు కళ్ళు నిజానికి ఇంటెలిజెన్స్ వాళ్ళు ట్యాప్ చేసింది మీ ఫోన్ కాదు సంగతి ఏంటో తెలుసుకుందామనే కొంచెం నిష్కర్షగా ఖచ్చితంగా నమ్మకం పోయినట్లు నటించి ఏమంటారో చూద్దామని మీ అభిమానం మీద దెబ్బతీశాను మీరు నాకు ఎప్పుడూ నమ్మకస్తు సారీ బ్రదర్ జరిగిందేది మనసులో పెట్టుకో ఇంకా నేను శాంతించాను లేదో అనని ముఖ్యమంత్రి మా ముగ్గురికి బటర్ మిల్క్ ఆర్డర్ చేశారు